అబ్బా ఎంత బాగుందో తక్కువ ఎఫర్ట్ తోటి మంచి సౌండ్ వస్తుంది టెలిఫోన్ కూడా బంద్ చేసే అవసరం మీరు అన్ని తీసుకుని కట్టడి టెన్ఫోన్ కట్టమే తర్వాత రండి మీ పార్టిసిపెంట యాత్ర బాగా అయింది బాగా జరిగింది చాలా సంతోషం అక్కడ మంచి మంచిగా జరుగుతుంది ఆ చెప్తారు బాగా చదువుకుంటున్నారు వాళ్ళు ఇంకా తెలుగు మీడియంలో పాఠం చెప్పి స్కూల్సే లేవు అసలు అక్కడ కానీ వాళ్ళు అలాగా తెలుగు పట్టుకుంటే వెళ్ళాడుతున్నారు అందరూ మీకు బేదపిల్లలే ఉంటారు అక్కడ తెలుగు మీడియం చదువుతున్నారంటే బేదపిల్ల ఉంటారు మట్టిలో మాణిక్యాలు ీగరుభ్యో నమరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యేజదేకం మనసోజరీయ ైనద్ ఆప్వన్ పూర్వమర్షత్తి ఆత్మతత్వాన్ని బోధించేటువంటి మంత్రాల్లో ఇది చాలా ప్రముఖమైనది ఆత్మతత్వము అనేచత్ కదలిక లేనిది నిశ్చలము దాని కూటస్థము అని అంటారు అంటే మనలో కథలని ఆత్మతత్వము కదిలే గుణకార్యములైన మనస్సు ఇంద్రియములు దేహము ఉన్నాయి మనం ఏం చేస్తామంటే ఈ కదిలేది నేను అనుకుంటాను మనకున్న అవివేకం ఆ కదిలేది నేను కథలనిది నేను అని కదిలేది నేను అనేది అజ్ఞానము కదలనేది నేను ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుశుక్తి వ్యవస్థలు అలా తిరుగుతూ ఉంటాయి వాటితో మనం మమేకమవుతాం దానివల్ల ఏమవుతుంది ఆ కదిలేదేదో అది నేనే పోతూ ఉంటాను దీనిపైరే అజ్ఞానము అధ్యాస తెలుసుకోవాల్సింది ఏమిటంటే అవస్థలు తిరుగుతూ ఉంటాయి తప్ప నేను అవస్థలకు సాక్షినే తప్ప అవస్థలను నేను కాదు అవస్థలు నేను కాదు అని తెలుసుకోవాలి అలాగే మనస్సు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది దేహము అనేక వికారములను పొందుతూ ఉంటుంది ఈ విధంగా నిరంతరము పరిణమిస్తూ ఉండే మనస్సు కానీ దేహము కానీ అవి నా స్వరూపము కాదు అవి ఉంటాయి అవేమైపోవు అవి నా స్వరూపము కాదు వాటి వెనుక ఉండే చలనము లేని చైతన్యం ఏది కలదో అది నేను ఈ నాటక రంగంలో దీపం కదలకుండా ఉంటుంది స్టేజ్ మీద యాక్టర్స్ అందరూ కదులుతూ ఉంటారు అలాగే సీన్స్ కూడా పాత సీన్స్ తీసి కొత్త సీన్స్ వేస్తూ ఉంటారు సెట్లు కూడా పాత సెట్లు తీసేసి కొత్త సెట్లు వేస్తాడు అన్నీ కదులుతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి కానీ కథలు అనేది దీపం అలాగే లోపల ఉన్న ఆ చైతన్య దీపము అనే జట్లు ఏకం మనకి ఏమనిపిస్తుంది అంటే మనుష్యులు మారు దేహేంద్రియములు మారుతున్న కొలది ఆత్మ కూడా భిన్నము అని అనిపిస్తుంది దానికోసం పెద్ద తెలివితేటలు అక్కర్లా దీనికోసం పెద్ద ఫిలాసఫర్ కాదు అక్కర్లా ద్వైత ఫిలాసఫీ చదువుకోక్కర్లేదు మమ్మల్ని రోడ్డు మీద వెళ్ళి వాడిని ఏమయ్యా నీ ఆత్మ నా ఆత్మ ఒకటా వేరే అంటే వేరేండి అంటాడు నేను సైకిల్ తొక్కే సైకిల్లో కూర్చుని ఆత్మ మీరు కూర్చోండి అంటాడు వాడేమో ద్వైత బాలిత పుస్తకాలు వెళ్ళిందా ఈ కాబట్టి ద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తక జ్ఞానం అక్కర్లా లోక జ్ఞానం జాలం దీన్ని ఈ లోక జ్ఞానాన్ని అంటే అజ్ఞానము అని అర్థం లోక జ్ఞానానికి మరో పేరు అజ్ఞానం ఆ లోక జ్ఞానానికి ఫిలాసఫీ రంగు పులిమి దానికి నామాలు ఇవి పెట్టి దాన్ని ఫిలాసఫీ రూపంగా అందజేయడం అది ఎలా ఉందంటే మామూలు చిత్త కయితాలన్నీ పొట్లం కట్టి దానికి పైన ప్యాకేజింగ్ వేసి అందజేసినట్టు సో యూ ఫిలాసఫైజ్ ఎ యూనివర్సల్ మిస్టేక్ అలా అంటారు యూనివర్సల్గా అందరూ చేసే మిస్టేక్ని ఫిలాసఫైజ్ చేయడం కాబట్టి ఈ ద్వైత శాస్త్రములు అత్యల్పములు వాటిని పరి వాటిని పరిగణనలో కూడా తీసుకున్నక్కర్లేదు కాబట్టి మనందరి ఎందు దేహేంద్రియములు భిన్నములు విషయం అందరికీ తెలుస్తూనే ఉంటుంది దేహేంద్రియములు భిన్నమైన వాటి ఎందు ఆత్మతత్వము ఒక్కటి అది అద్వయము దీపాలు ఎన్నున్నా వాటిలో ఉండే శక్తి ఒక్కటి శక్తి ఎప్పుడు ఒక్కటే ఉంటుంది శక్తి అనేక రూపాలు ఉంటాయి తప్ప అనేకము ఉండదు శక్తి శక్తి ఏకము రూపములు అనేకములు ఈ రూపములకే ఉపాధులు అనిపారు చూసి ఇదే తత్వం అని భ్రమపడిన వాడికి అనేకత్వము భాషిస్తుంది ఇంకో రహస్యంగా అనేకత్వమే సత్యమైతే గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉండదు సృష్టిలో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉండదు ఈ టేబుల్ ఎక్కడుంది కుర్చీ ఎక్కడుంది ఒకదాని ఒకటి ఆకర్షిస్తూ ఉంటాయి విత్ ఫోర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ ఇంటూ ఎం టూ బై ఫోర్స్ తోటి రెండు ఒకదాని ఒకటి ఆకర్షిస్తూ ఉంటాయి రెండు వేరు వేరేలా అయ్యాయి ఆ రెండు ఒకటి అది జడములలో ఇంకా చేతనములు చూసుకుంటే ఓ మనిషి ఇంకో మనిషిని ప్రేమించగలుగుతున్నాడు లేదా ప్రేమిస్తున్నాడు అంటే అది ఆత్మాహిత్యము వలననే ప్రేమ అనేది సంభవం అవుతుంది యథార్థమైన ప్రేమ సో కబ కాబట్టి లోకంలో ప్రేమ ఏదైతే గలదో అది ఏకత్వాన్ని చేతనముల ఎందుండే ఏకత్వాన్ని గ్రావిటేషనల్ అట్రాక్షన్ జడముల ఎందుండే ఏకత్వాన్ని నిర్ధారిస్తూ ఉంటాయి కాబట్టి అనేకముగా భాషించినప్పటికీ ఆత్మతత్వము ఒక్కటి అనేజదేకం నేను డ్రీ క్యాప్ ఇస్తున్నా మధ్యలో వారం యాప్ వచ్చింది కదా మనసో జవీయ అంటే మనస అవిషయ ఇత్య మనస్సు కంటే వేగమైనది అంటే మనస్సుకి దొరకదు అని అర్థం దీనికి దృష్టాంతం ఈ విమానాలు జెట్ విమానాలు ఉంటాయి మీకు సౌండ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో పోతూ ఉంటాయి సౌండ్ స్పీడ్కి ఏదో మ్యాక్ ఏదో పేరు ఉంటుంది దానికంటే తక్కువ స్పీడ్ పాయింట్ సెవెన్ మ్యాక్కో పాయింట్ ఎయిట్ మ్యాక్కో ఆ పోతూ ఉంటాయి అంచేతనే ఆ ప్రొపెల్లర్స్ తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ భూ అనే శబ్దం మనకి లోపల వినపడుతూ ఉంటుంది ఎందుకంటే సౌండ్ మనకంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి మనం పట్టుకుంటుంది సౌండ్ కాబట్టి మనకి సౌండ్ వినపడుతూ ఉంటుంది మీకు ఈ రాకెట్లలోనూ వాటిల్లోనూ అవి సౌండ్ స్పీడ్ దాటిపోతాయి కాబట్టి ఆ తోక నుంచి వచ్చే శబ్దము లోపల కూర్చునే వాడికి వినపడదు సైలెంట్గా ఉంటుంది ఈ ఇంతకుముందు ఫ్లైట్స్ ఉండేవి అలాట్ ఫ్లైట్స్ వన్ పాయింట్ వన్ మ్యాక్స్ స్పీడ్తో పోయేది అది సూపర్ సానిక్ సూపర్ సానిక్ సూపర్ సానిక్ అంటే సౌండ్ సూపర్ సానిక్ ఫ్లైట్స్ ఆ సూపర్ సానిక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండేటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అంటే ఎయిర్పోర్ట్కో ఐదు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బస్కి కూడా ఈ టేక్ ఆఫ్ సౌండ్ వాళ్ళు తట్టుకోలేనంత చెవులకు పెద్ద డిస్టర్బెన్స్ అనమాట అలా ఉండేది కానీ విమానంలో కూర్చున్నవాడికి ఏమీ తెలియదు కై కొయట్గా ఉంటుంది వాడు చాలా దగ్గరగా ఉంటాడు ఈ తోకకి విమానంలో కూర్చున్నవాడు అంత దగ్గరగా ఉంటాడు పల్లెడుగుల దూరంలో ఉంటాడు వాడికి సౌండే ఉండదు కానీ తోకకి మైలు ఐదు మైలు దూరంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన సౌండ్ దీన్ని అర్థం ఏంటంటే ఆ విమానంలో కూర్చున్నవాడిని సౌండ్ పట్టుకోలేదు ఎందుకని సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ వాడు జవీయహ జవియ అంటే అది కంపేరిటివ్ డిగ్రీ స్పీడియర్ అని జవా అంటే స్పీడ్ జవియహ స్పీడియర్ దేనికంటే స్పీడియర్ మనసహ అక్కడ సౌండ్ కంటే స్పీడియర్ ఇక్కడ మనస్సు కంటే స్పీడియర్ ఆత్మసత్వం అంటే మనస్సున అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉరికే దృష్టాంతం స్పీడు అది దృష్టాంతం ఇక్కడ మెటాఫర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్సుకు విషయము కాదు ఇచ్చ అంటే మనస్సు ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేదు మనసో దీయ తర్వాత నైన ఆత్మవన్ పూర్వం అర్షత్ దేవా అంటే ఇంద్రియాని ఇంద్రియములు ఈ ఆత్మతత్వాన్ని చేరుకోలేవు ఎందుకంటే ఈ ఆత్మత్వం ముందే వెళ్ళి కూర్చుంటుంది అర్షగతం పూర్వం అర్షత్ ముందు వెళ్ళిపోతుంది అంత వేగం దానికి అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఇంద్రియములు సాక్ష్యములు ఆత్మతత్వము సాక్షి చూపు ఆత్మ చైతన్యం ఉండగా తర్వాత చూపు వస్తుంది ఆ చూపుకి ఆత్మ చైతన్యం సాక్షిగా ఉంటుంది మీరు కాదు వింటున్నానని తెలుస్తూ ఉంటుంది మీరు మీరు ఆ గ్యాప్ను పట్టుకోగలిగితే నాట్ ఓన్లీ డూ యూ హియర్ బట్ ఆల్సో యు నో దట్ యు హియర్ అంటే ఆ చైతన్య సాక్షి వినడానికి వింటూ వినడానికి సాక్షిగా ఉంటారు మీరు కాబట్టి సాక్షి ముందు ఉంటుంది సాక్ష్యం తర్వాత వస్తుంది ఇనికిడి సాక్ష్యము అలాగే చూపు సాక్ష్యము ముందు మీరు ఉంటారు తర్వాత ముక్కుకి గంధం శక్తి వస్తుంది ముందు మీరు ఉంటారు పూర్వవరుషత్తు ఇప్పుడు కూడా సాక్ష్యం అనేది సాక్షి కంటే తరువాత వస్తుంది సాక్షి సాక్ష్యము కంటే పూర్వమునందు ఉంటుంది ఆత్మచైతన్యము అట్ల సాక్షి స్వరూపము అదే అభిప్రాయాన్ని తద్ధావతో నత్యేతి తిష్టతే అర్థం ఏంటంటే సర్వం వ్యాపకము అర్థం పరిగెత్తి వాటిని ఇది కదలకుండా ఉంటూనే పరిగెత్తి వాటిని దాటిపోతుంది అంటే ఇప్పుడు మనస్సు వారాణసిని సంకల్పించింది అనుకోండి మనస్సు సంకల్పించడమే తడవుగా చైతన్యము ఆ సంకల్పాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే మనస్సు వారాణీ దగ్గరికి వెళ్లే వెళ్ళేటప్పటికే అక్కడ చైతన్యము సిద్ధముగా ఉన్నది అలా ఎలా కుదిరింది అంటే సర్వ వ్యాపకము అర్థం హైలీ పోయేటిక్ లాంగ్వేజ్ హైలీ పోయేటిక్ ఉపనిషత్తుల భాష చాలా పోయేటిక్గా అందంగా మెటఫర్స్ తోటి అలంకారాలతోటి నిండి ఉంటుంది తస్మిన్ అపో మాతరిశ్వా దాతి ఈ ఆత్మ చైతన్యము అలా ఉంటుంటే తస్మిన్ సతి అది అలా ఉంటుంది చూడ భాష్యారులు వివరిస్తారు అదే చదవాలేమో నాకు గుర్తు స్వయం అవిక్రియ ఏ సదిత్యర్థ అంతవరకు చూసినాము తస్మిన్ ఆత్మతత్వే సతీ నిత్య చైతన్య స్వభావే అది తస్మిన్ అంటే తస్మిన్ సతీ దీన్ని సతి సప్తమే అంటారు అంటే ఉండుట అనే అర్థంలో సప్తమని భావార్థంలో అదే ఉండుట అనే అర్థంలో సప్త సప్తమని వాడతారు సో రామే సతీ అంటే రాముడు ఉంటూ అర్థం సప్తమి వాడతారు ఇంగ్లీష్లో వైల్ డబ్ల్యూహెచ్ఐఎల్ఈ వైల్ వాడు ఉంది కదా అదే సెన్స్లో సప్తమే విభక్తిని వాడతారు సో సప్తమికి అర్థాన్ని పాండ్య చెప్పారు ఏదో సూత్రం ఉండేది కాబట్టి తస్మిన్ సతి ఆత్మ సర్వవ్యాపకమైన ఆత్మతత్వము అలా ఉంటూ ఉండగా ఇప్పుడు ఇది ఎలాగంటే అలా ఉంటూ మనమేమో బిల్డింగ్లోవి కడుతూ ఉంటాం ఇప్పుడు హైదరాబాద్ అంటే అందరూ చెరువు బిల్డింగు కడితే హైదరాబాద్ అయింది ఆకాశం అలా ఉంటూ ఉండాలి ఆకాశం లేకపోతే బిల్డింగ్ ఏం కడతారు కాబట్టి ఆకాశము ఉంటూ ఉండగా మీరు ఆకాశం ఒక్కర్లో పృథ్వీ ఉంటూ ఉండగా అని కూడా అనొచ్చు పృథ్వీ ఉంటూ ఉండగా బిల్డింగ్ కట్టుకుంటాము అదేవిధంగా తస్మిన్సతి ఆత్మతత్వం ఉంటూ ఉండగా అది మారదు అది స్థిరంగా ఉంటుంది అంటే నిత్య చైతన్య స్వభావే స్వభావే మానే స్వరూపే స్వభావ శబ్దానికి స్వరూపము అని అర్థం అంటే ఎసెన్షియల్ నేచర్ సో కాలాతీతమైన నిత్యం అంటే కాలాతీతమైన కాల ప్రవాహంలో ఉండడం అర్థం కాదు నిత్య శబ్దానికి ప్రవాహ నిత్యత్వము ప్రవాహంలో ఉండడం అని అర్థం కాలము అతీతమైన అంటే కాలము ఆత్మస్వరూపాన్ని స్పృశించలేదు ఆత్మచైతన్యములో ప్రకాశించేటువంటి ఉపాధులు మనస్సు ఇంద్రియములు దేహము వీటన్నింటినీ కూడా కాలము ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి అంటే కాలము వాటిల్లో మార్పులు తీసుకొస్తూ ఉంటున్నాయి మార్పులు వచ్చి వచ్చి వచ్చి ఆఖరికి ఒకరోజు ఏమవుతుందో అది లేకుండా పోతుంది మార్పు అంటే అదే అర్థం సో ఆ విధంగా కాలము చేత మార్పులు వస్తూ ఉండేటువంటి ఈ ఉపాధులు ఎందు ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యము కాలమునకు అతీతముగా ఉంటుంది అకాలం అకాల సత్ అకాలన్నారాయణ ఆ అభిప్రాయంతో గురునానక్ కాబట్టి నిత్యము చైతన్య స్వభావే దాని స్వరూపం ఏమిటి ఇప్పుడు ఆభరణము యొక్క స్వరూపం ఏమిటి అంటే బంగారం రూపం వేరు స్వరూపం వేరు ఆభరణం కొనుక్కున్నానందం అమ్మాయి అంటే ఏమాభరణం అమ్మా మెడకా చేతులు కాదని అడిగాడు అంటే రూపాన్ని గురించి కృష్ణిస్తున్నాడు అని అర్థం లేకపోతే ఏమాభరణం రోడ్డు గోల్డా లేకపోతే మంచి బంగారం ఇరవై రెండు క్యారెట్ అని అడిగాడు అంటే ఆవిడ చెప్పింది ప్లాటినం అని చెప్పినాడు అంటే అర్థం స్వరూపం ఈ మధ్యకాలంలో ప్లాటినం వచ్చింది ఖరీదు ఉండాలి లెక్కది ఖరీదు ఉండాలి పుజు స్వామీజీ ఏమన్నారంటే భగవంతుడు బంగారాన్ని సర్ఫేస్ మీద పెట్టి రాళ్ళని కనుక అడుగులు పెట్టుంటే వీళ్ళందరూ రాళ్ళని తవ్వి తీసి వాటితోటి బంగార ఆభరణాలు రాళ్ల ఆభరణం ఓ రాళ్ల నెక్లెస్ ఓ రాళ్ల చెవులకి అవన్నీ చేసుకుని పెట్టుకుని ఉండేవారు ఖరీదు ఉండ దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నింటినీ కూడా ప్లాటింగ్ లోకి ఐడియా ఇంకా ఎవరికి వచ్చినట్లుగా ఐడియా ఎవడైనా మంత్రం చెప్పి వస్తే మొదలు పెట్టేస్తారు కార్యక్రమం వాళ్ళు ఆ దేవుడికి పెట్టి ఆభరణాలు ఎన్ని ఉంటాయంటే మోస్ట్ డిస్ప్రపోర్షనేట్గా ఉంటాయి దేవుడు ఇంత ఉంటాడు ఆభరణం ఎంత ఉంటుంది డిస్ప్రపోర్షనెట్గా ఉందా లేదా అలా ఉండకూడదు ఆభరణం ప్రపోర్షనెట్గా ఉండద్దు దేవుడు తల ఏమో ఇంత ఉంటుంది కిరీటం ఇంత కొడు ఉంటుంది అమ్మవారు మొత్తం అమ్మవారు అంతా కలిపి ఇంత ఉంటారు ఆ అమ్మవారు మెళ్ళో వెలిసే వజ్రాల పథకం ఇంత పొడుగు మూర పొడుగు ఉంటుంది రెండు మూరల పొడుగు ఎవరు చెప్పేటండి వాళ్ళకి కొంచెం ఆలోచించవద్దండి ఎనీవే అంటే వాళ్ళకి అభిప్రాయం ఏంటంటే ఇంత డబ్బు పెట్టి ఇంత పెద్ద మనం చేయాలనే తప్ప ఇంకా మిగతా పాయింట్స్ అసలు లెక్కలకు రానే ఏదో ఒక దూరంలో పోతూ ఉంటుంది అంతా ఒక చిత్రంగా పోతూ ఉంటుంది ఎనీవే దట్ ఈస్ అ డైగ్రెషన్ కాబట్టి ఆభరణము యొక్క రూపము స్వరూపము అదేవిధంగా ఆత్మచైతన్యము సో ప్రకాశించే ప్రకాశించేటువంటి ఏ చైతన్యము గలదో అది నిత్య చైతన్య స్వరూపే వెలుగు జ్ఞానము అనే వెలుగు అది ఆత్మ చైతన్యము యొక్క స్వరూపము అటువంటి ఆత్మచైతన్యము ఉంటూ ఉండగా ఇక మాతరిశ్వ మాతరిశ్వాతరి అంతరిక్షేరిష్ గచ్చతి ఇది మాతరిశ్వాయు అది మాతరిశ్వాని వైదిక నామధేయం ఈ వైదిక నామధేయానికి అర్థాన్ని నైరుక్తికులు చెప్తారు యాస్కాచార్యులతో ప్రారంభమైనటువంటి నైరుక్తిక సంప్రదాయం గలదు వాడు చెప్తారు సో శ్వా అంటే గచ్చతి శ్వా గచ్చతి ఈ కుక్కకి కూడా శ్వా అని పేరు ఎందుకు వచ్చిందంటే అది ఇత ఇతో వెళ్తూ ఉంటుంది అసలు మనం ఇటు నుంచి అటు నుంచి వస్తుంది అంచే దానికి శ్వా పేరు వచ్చింది ఈ విశ్వం కూడా వివిధం స్వయతే అది ఓసారి కన్నుతో చూస్తారు ఇంకోసారి ముక్కుతో తెలుసుకుంటారు మరోసారి చెవితో తెలుసుకుంటారు గత్యార్థక ధాతువులన్నిటికీ జ్ఞానార్థకత్వము గలదు కాబట్టి వివిధముగా అనేకముగా తెలియబడుతూ ఉంటుంది కనుక దానికి విశ్వం అని పేరు వచ్చింది కాబట్టి శ్వా అనే ధాతువుకి గమనార్థం గలదు శ్వయతి అంటే ఈ అంతరిక్షానికి మాత అని పేరు తల్లి సో అంతరిక్షాన్ని వేదంలో అలా వర్ణించారు అంతరిక్షము ఆకాశమును తల్లిగా వర్ణించారు ఎందుకంటే దాని అభిప్రాయం ఏమిటంటే తల్లి గర్భమునందు శిశువు ఉండును అదేవిధంగా ఈ ఆకాశం అంతా కూడా ఒక గర్భము వలే దాని ఎందు శిశువు అంటే బ్రహ్మాండమే శిశువు వలె బ్రహ్మాండమును సృష్టిస్తుంది కదా అది ఆ శక్తి ఆ విధంగా వర్ణించారు కాబట్టి మాతృశబ్దానికి అంతరిక్షము అర్థం వేదమంత్రాల్లో శ్వా అంటే వెళ్ళుట కాబట్టి అంతరిక్షమునందు సంచరిస్తూ ఉండేదానికి మాతఋష్పా అని పేరు అది ఏమిటది వాయువు అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటుంది గాలి అయితే వైది వేదాలలో వాయువును ఒక దేవతగా ఆరా వాళ్ళు గాలి అంటే ఒక జడమైన గాలిగా వాళ్ళు దర్శించరు వైదిక ఋషులు అలాగే ఉంటారు వైదిక ఋషులు ఆకారం పెట్టుకునే పూజాధికము అది వైదిక ఋషులు అది పౌరాణికులు వైదిక ఋషులకి ఎంతసేపు ఇగో ఈ మాతరిశ్వ ఆకాశంలో సంచరించే వాయువు తైత్రీ ఉపనిషత్తులు కూడా మీరు చూసి ఉన్నారు సో నమస్తే వాయువు వాయువుకి దండం పెడతాడు వాయుకు దండం పెడతాడంటే వాయువుకి మళ్ళీ ఓ బొమ్మ తయారు చేసే అలాగేం లేదు ఇంకా బొమ్మ ఇగో ఇదే వాయువు ఇప్పుడు శివుడో లేకపోతే కుమారస్వామికి బొమ్మ కావాలి కానీ వాయువుకి బొమ్మెందుకు సూర్యుడికి బొమ్మ ఎందుకు మన ముందు కనపడుతూనే ఉన్నదిగా కనుక నమస్తే వాయుత్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి ఇవే ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉండే ప్రత్యక్షం ఉంటే కంగను కాదు స్పర్శ స్పర్శ చేత తెలియబడుతూ ఉండేటువంటిది బ్రహ్మవువే కనుక ఆ వాయువు పరబ్రహ్మ వాయురూపంగా పరబ్రహ్మ ప్రకటనమైనడు కాబట్టి వాయువు ద్వారా పరమాత్మను ఆరాధించేవారు కనుక ఆ వాయువు ఆయన వివరిస్తారు అంత మొత్తానికి వాయు అని అంత మాతరిశ్వ అంటే వాయు అని అర్థం సో ఆ వాయుతత్వాన్ని ఆయన వివరిస్తున్నారు సర్వప్రాణి భృతు క్రియాత్మక అది వాయుని ఎలా వర్ణించారంటే వాయువు యొక్క స్వరూపం ఏమిటంటే చలనమే స్వరూపం ఆత్మ అంటే స్వరూపం వాయువు యొక్క చలనమే స్వరూపమేమి చలనం కదలిక అంచేత మీకు వాల్యూ కదలకుండా ఉండదు ఎప్పుడు కదులుతూ ఉంటుంది అంటే మీరు అనొచ్చు ఓ బెలూన్లో బంధిస్తే కదలకుండా ఉంటుంది కదా అప్పుడు కదులుతూనే ఉంటుంది బెలూన్లో బంధించినా కూడా అది అలా బిగుసుకుపోయి ఉండదు లోపల కదులుతూ ఉంటుంది దాన్ని డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు కదు ఈక్వలిబ్రియంలో ఉన్నమాట వాస్తవం స్థిరంగా ఉన్నమాట వాస్తవం కానీ స్టాటిక్ ఈక్వలిబ్రియం కాదు డైనమిక్ ఈక్వలిబ్రియం ఆ కదలికి ఒక పేరు ఉన్నది అంటే కదులుతున్న వాయువు కదులుతుందని పెద్ద తెలివితే అట్లా కదా కదలకుండా ఉన్న వాయువు కదులుతుంది దాన్ని దాని పేరు బ్రౌన్ ఇయన్ మోషన్ అంటారు అనే మహాశయుడు దానిని చూపించాడు ఇప్పుడు సీసాలో గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి కదలటం లేదనుకుంటాం నదిలో నీళ్లు కదులుతున్నాయి ఇవి కదలటం లేదు కానీ మైక్రోస్కేప్ పెట్టు చూస్తే నదిలో నీళ్లు కదలమాట అలాంటివి ఇవి బాగా కదులుతూ ఉంటాయి ఐటమ్స్ మాలిక్యూల్స్ అన్నీ కదిలిపోతూ ఉంటాయి కాబట్టి ఐటమ్స్ మాలిక్యూల్స్ అక్కడ క్లస్టర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా కదులుతూ ఉంటాయి అంతా కదలితే కాబట్టి ఆ శక్తి వాయువు అంటే మీకు స్థూలంగా మీ చెక్కి స్పృశించిన వాయువులా అనిపించినా దాని సూక్ష్మతత్వాన్ని మీరు పరిశీలించినట్లయితే అది చలనాత్మకము నెంబర్ వన్ ఇంకొకటి సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ లైఫ్ ప్రాణశక్తి ఆ వాయువే సకల ప్రాణులు కూడా గాలి పీల్చిపోతుంటాయి చెట్టు చేమలు కూడా గాలి పీల్చే పోతుంటాయి కూడా గాలి పీల్చి మనుషులు కూడా గాలి పీల్చే పోతుంటారు కూడా గాలి పేల్చరు అని పురాణాల్లో ఏం వర్ణించరు కను కళురెప్ప వేయరు అనిమిష కళ్ళు ముయ్యరు అని చెప్పి అని వర్ణించారు తప్ప వీళ్ళు గాలి పేల కలచక్కర్ లేకుండానే బతికిస్తూ ఉంటారని చెప్పలా దేవతలు కూడా పీల్స్తూనే ఉంటుంటారు ఎనీవే కాబట్టి గాలి పీల్చుక అనేది ప్రాణము అది మూలము గాలి పీలిస్తే ప్రాణం ఉన్నట్టు లేకపోతే లేనట్టు పూర్వం గాలి స్థూలంగా పీడిపోయాడు అని ఎలా తెలుసుకునేవారు గాలి ఇలా పెట్టి చూసేవారు ఇంకా గాలి రాకపోతే ఉంటే ఇంకా పోయినట్టు తర్వాత కొంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత స్టెటోస్కోప్ పెట్టి ఇది చూడడం ఇది ఆగిపోతే పోయినట్టు ఇప్పుడు ఇది కాదు ఇది కాదు ఇప్పుడు బ్రెయిన్ స్కాన్ తీస్తాడు బ్రెయిన్ డెత్ అయితేనే డెత్ అప్పుడే డెత్ సర్టిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు అమెరికాలోనే ఒక సో అంటే వాళ్ళు బ్రెయిన్ డెత్ తీస్తే ఫైనల్ డెత్ అని వాళ్ళు నిర్ణయించారు ఎనీవే సో వాటెవర్ ప్రాణమును నేను బ్రెయిన్కి ప్రాణం ఏమిటో తెలుస్తుంది అండి ఆక్సిజన్ ఆక్సిజన్ కనుక ఒక్క క్షణం ఆలస్యంగా బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్ డెడ్ అయిపోతుంది ఈ యాక్సిడెంట్స్లో బెల్ట్ పెట్టుకుంటే వాడు బతుకుతాడు ఎందుకంటే బెల్ట్ కనుక పెట్టుకోకపోతే ఆ ఇంపాక్ట్ వచ్చి బ్రెయిన్ మీద పుడుతుంది ఇంపాక్ట్ వస్తుంది ఇంపాక్ట్ అంటే సడన్గా కుదిపినట్టు అవుతుంది ఆ కుదపడం ఎంత సడన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో వీండి పెద్ద ఫోర్స్తో కుదిపినట్టు అవుతుంది ఆ కుదిపినప్పుడు బ్రెయిన్ కదిలిపోతుంది కదిలిపోయి బ్లీడింగ్ ఏదో వచ్చిపోతాడు మిగతా శరీరం అంతా బాగానే ఉంటుంది అదే బెల్ట్ పెట్టుకున్నాడు అనుకోండి ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది ఇంచుకుంచు ఉండటం మనిషి సేవ అవుతాడు ఇంక ఇతర ప్రయోజనాలు తర్వాత వస్తాయి ముందు బ్రెయిన్ సో బ్రెయిన్ కూడా ఆక్సిజన్ ఆగిపోతుంది ఆక్సిజన్ ఆగిపోతే పోయినట్టే ఎనీవే సర్వప్రాణి భృత్ సకల ప్రాణులను నిలబెట్టేది భ్రూ భ్రూ ధతు భ్రూ భ్రూ భరణే భరించుట నిలబెట్టుట సో సకల ప్రాణులను నిలబెట్టేటువంటి చలనమయ స్వరూపముగా కలిగిన దేవతకి పేరు వాయుశ్రయాన్ని కార్యకరణజాతట్టి వాయు అంటే అర్థం ప్రాణ అని అర్థం ప్రాణశక్తి దానికి వాయు అని పేరు ఈ ప్రాణశక్తి ఇది కార్యకరణ సముదాయములకంతకి ఆశ్రయము ప్రాణశక్తియే చేత మీరు గమనించరు లేదో ఇంద్రియములు అని ఉన్నాయి చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు కన్నుముక్కు జ్ఞానేంద్రియములు ఇంద్రియములకు వేదాంత ఉపనిషత్ సాహిత్యంలో ప్రాణాహ అని పేరు ప్రాణాహ అని ఉంటుంది ప్రాణములు ప్రాణములు అంటే కన్ను ప్రాణమే చెవి ప్రాణమే ఇవన్నీ కూడా ప్రాణములే వాటిని ప్రాణములు ఎందుకు పేరు పెట్టారు అవేం కదలటం లేదు కదా అంటే అవి తమ తమ కార్యములను నిర్వహించాలి అంటే ప్రాణశక్తి ఉండాలి ప్రాణశక్తి లేదే వాటి కార్యాన్ని అవి ఇప్పుడు వాడు పీకి నొక్కడం ప్రారంభించారు అనుకోండి అప్పుడు పీకి నొక్కుతూ నొక్కుతూ వాడికి చక్కటి అందమైన రూపాన్ని చూపిస్తే వాడు చూడలేడు పీకి నొక్కుతుంటే ఇంకా రూపాయలు చూస్తాడు అలాగే పీకి నొక్కినట్లయితే ఆ మధురమైన మ్యూజిక్ కూడా వినడు మీరు మంచి మ్యూజిక్ పెట్టి మంచి అందమైనటువంటి రూపాన్ని పెట్టి పీకి నొక్కే రెండు కొన్ని వాడికి చూపు ఉండదు ఎందుకంటే ప్రాదం బట్టి వస్తుంది చూపు ఇంకా కాళ్ళు చేతుల గురించి చెప్పేదే ఉంది కనుక ఇంద్రియములన్నన్నిటినీ ఆశ అన్నిటికీ ఆశ్రయము ప్రాణశక్తియే ఇక దేహము దేహము ఇలాగ పంచభూతములు ఇలా కలిసి ఉండడానికి ఆశ్రయం ఏమిటి ప్రాణశక్తి ప్రాణం పోయిందనుకోండి ఈ పంచభూతాలు విడిపోతాయి దీంట్లో ఉండే నీరు నీరులో కలిసిపోతుంది పృథివీ పృథివిలో కలిసిపోతుంది అన్నీ పంచ పంచభూతాలు పంచభూతాలు కలిసిపోతాయి విడిపోతాయి డిజింటిగ్రేషన్ వచ్చేస్తుంది వాటిని అలా కలిపి ఉంచేది ప్రాణశక్తి కనుక ప్రాణశక్తిని కార్యకరణ జాతములకు ఆశ్రయము ప్రాణశక్తి శ్రయాన్ని కార్యకరణ జాతాని జాతము అంటే సముదాయము ఒక సముదాయము మరో సముదాయము మరో సముదాయము ఈ విధంగా సృష్టిలో ఎన్ని ప్రాణ ప్రాణులు అవన్నిటికీ కూడా ఆశ్రయము ప్రాణశక్తియే ఈ ప్రాణశక్తికే ఆయన ఎంత బాగా ఆయన కాస్మిక్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని కాస్మిక్ లైఫ్ ఆ కాస్మిక్ లైఫ్ను వర్ణిస్తున్నాం ఈ సకల ప్రాణుల యొక్క దేహములు ఇంద్రియములు మనస్సుతో సహా ఆ ప్రాణశక్తి ఎందే ఆశ్రయించి ఉన్నవి యూనివర్సల్ లైఫ్ అని కాస్మిక్ లైఫ్ ఇంకా ఎటువంటిది ఎస్మిన్నోతాని ప్రోతాని చూత ప్రోత భావంతో ఉన్నాయి ఎలా ఆశ్రయించి ఉన్నాయి ప్రాణశక్తిని ఇంద్రియములు దేహములు ఈ సకల ప్రాణుల యొక్క ఇంద్రియములు దేహములు ప్రాణశక్తిని ఆశ్రయించి ఉన్నాయి కాస్మిక్ లైఫ్ని ఎలాగా ఆశ్రయించి ఉన్నాయి ఓతప్రోత భావముతో ఆశ్రయించి ఉన్నవి ఒతప్రోత భావము అంటే పడుగుపేక రూపముగా ఉన్నవి పొడుగుపేక తానాబాణ సో దా అది ఓతప్రోత భావము అంటారు ఇంకా దాన్ని ఏమి వివరిస్తాం ఇప్పుడు ఈ దీపాలన్నీ వెలుగుతున్నాయంటే ఇవన్నీ నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ నందు ఆశ్రయించి ఉన్నాయి ఎలా ఆశ్రయించి ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చున్నాయా ఇవి లేదు నేను కుర్చీలో కూర్చున్నాను అంటే అది ఊరికే దాని స్థానంలో ఉంది నేను ఉండేటప్పుడు నేనున్నాను కలుసుకున్నప్పుడు కలుసుకుంటాం విడిపోయినప్పుడు విడిపోతాం ఇవి అలాగనా ఇవి ఇవి వెలుగుతున్నంతసేపు కూడా ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అంతర్భాగములు అయిపోయి ఉంటాయి ఆ సర్క్యూట్ కంటే భిన్నంగా ఇలా ఉండవు ఇంకా సర్క్యూట్ కూడా వీటి లోపల ప్రవేశించేసి వాటి అంతటి వ్యాపించేసి ఉంటుంది ఆ సర్క్యూట్ కూడా ఇవి సర్క్యూట్లో అంతర్భాగములుగా ఉంటాయి సర్క్యూట్ వీటిల్లో వ్యాపించేసి ఉంటుంది దీన్ని ఓతప్రోత భాగము ఇప్పుడు ఈ నిలువుదారములు అడ్డదారములు వస్త్రము వాటి మధ్య నుండే సంబంధం ఏమిటో చెప్పండి మీరు ఓతప్రోతభావం లోపమైన సంబంధం ఎందుకంటే ఏమంటే వస్త్రం అక్కడ ఉంది నిలుగుదారముల జందు అడ్డదారముల జందు ఉన్నది నిలుగుదారములు అడ్డదారములు ఎక్కడ ఉన్నాయి వస్త్రము నందు ఉన్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి ఎలా ఉన్నాయి కోతప్రోత భావంతో ఉన్నాయి ఇంట్లో కలగల కలిసిపోయి ఉన్నాయి వెడదీయరాని విధంగా కలిసిపోయి ఉన్నాయి దాన్ని ఓతప్రోతభావము అంటీకులు అన్నారు వస్త్రం వేరు నిలువుదారములు అడ్డదారములు వేరు అని చెప్పారు వాళ్ళు అప్పుడు వేదాంతులు ఉన్నారే వాడి నిలువుద వాడి భుజం మీద కనుగో ఉంది కదా తార్కికుడు భుజం మీద నువ్వు నిలువుదారాలన్నీ పీకే వాడు అడ్డదారాలన్నీ పీకేస్తాడు వస్త్రం వేరుంటున్నాడు కదా వస్త్రం వాడు అడ్డపెట్టుకుంటాడు అని ఇది ఆర్గ్యుమెంటు తార్కికులగా ఒక చిన్న ఆర్గ్యుమెంటు వాళ్ళు కారణము కంటే కార్యము భిన్నము అని వాదిస్తారు మనం ఏమంటాం కారణాత్ కార్యం అనన్యత్ అన్యము కానే కాదు అని మనం అంటాము మంచిది కాబట్టి ఆ వాయు రూపంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క ప్రాణశక్తి ఎందు సకల ప్రాణులు కూడా ఓతప్రోత భావముతో ఉన్నాయి ఎలా అయితే తరంగములు బుడగలు సముద్రమునందు ఓతప్రోత భావంతో ఉన్నాయో ఆ విధంగా ఆ పరమాత్మ ఇవన్నీ కూడా సకల ప్రాణులు ఓతప్రోత భావముతో ఉన్నవి అంచేతనే శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన ఒకడు కుక్కల్ని పాలించివాడు ఒకడు ఉంటాడు కుక్కల్ని పాలించి వాడిని వాడిని విద్యా వినే సంపన్నే బ్రాహ్మణే ఒకవైపు ఒక ఎక్స్ట్రీము శ్వపాక ఇంకో ఎక్స్ట్రీము కుక్కల్ని పాలించడం అన్నది అది పెద్దలు పెద్ద మంచి పనిగా పరిగణించరు దాన్ని ఎవరిష్టం వాళ్ళది శునిచైవ శ్వాకేచేవాడికి తర్వాత ఈ బ్రాహ్మణు నాకు వేదవేత్త అయిన బ్రాహ్మణునకు తత్వంలో భేదం ఏం లేదు పండితా సమదర్శిన అన్నింటి ఎందు ఒకే ప్రాణశక్తి కాలదు ఇప్పుడు జైల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ దేవాలయంలో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరు వేరు అవుతాయండి ఓ ఒకటే ఎలక్ట్రిసిటీ జైల్లోనూ ప్రకాశిస్తూ ఉంటుంది దేవాలయంలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది అంతే కనుక ఓతప్రోత భావము చేత సకల ప్రాణులు ఈ ఆత్మ ఈ పరమాత్మ శక్తి ఎందుగలవు శక్తి ఈ శక్తి గొప్ప పేరున్నదికం సర్వ జగత విధార ఈ సర్వ జగత్తును సకల ప్రాణులను నిలబెడుతూ ఉండేటువంటి ఈ ప్రాణము ఏదైతే కలదో కాస్మిక్ లైఫ్ దీనికి సూత్రం అనిపేరు సూత్రం అనిపేరు ఓకే మీకు భాషలో అంటే వేదాంత పరిభాషలో అంటే ఆ టెర్మినాలజీలో రెండు పదాలు వాడతారు సూత్రం అన్న పుంసకలింగ పదము ప్రాణ అని కూడా వాడతారు ప్రశ్నోపనిషత్తు ఇచ్చారు ఉపనిషత్తుల్లో ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్ సూత్రం అన్నా కాస్మీరిక్ లైఫ్ దానికి సూత్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు సిటీ ఆఫ్ బిలియన్ మిలియన్ లైట్స్ తీసుకోండి సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ ఈ నెట్వర్క్ ఉంటుంది ఈ నెట్వర్క్ ఈ దీపములన్నిటి ఎందు సూత్రరూపముగా దారము వలె ప్రవేశించి ఉంటుంది మాలయందు ప్రతి పువ్వులోనూ ఎలా అయితే దారము ప్రవేశించి ఈ నెట్వర్క్ కూడా ప్రతి దీపమునందు దారము వలె ప్రవేశించి ఉన్నది అదేవిధంగా ప్రతి ప్రాణుయందు ఆ ప్రాణశక్తి ఈ లోపలికి ప్రవేశిస్తుంది బయటకు వస్తుంది రెండు లీడ్స్ లోపలికి వెళ్లే లీడ్ బయటకు వచ్చే లీడ్ అలా లోపలికి వెళుతూ ఉంటుంది పైకి వస్తూ ఉంటుంది లోపలికి వెళుతూ ఉంటుంది పైకి వస్తూ ఉంటుంది అలా చేస్తున్న తేపు ఈ ప్రాణం నిలబడి ఇదే పని సకల ప్రాణుల ఆ ప్రాణశక్తి చేస్తూ కాబట్టి ఎలా అయితే మాలలోని పువ్వులను దారము వాటి అన్నింట్లో ప్రవేశించి అలాగ ఒక మాల రూపంగా నిలబెడుతూ ఉన్నదో అదేవిధంగా ఈ ప్రాణశక్తి సకల ప్రాణుల ప్రవేశించి సకల ప్రాణులను ఒక బ్రహ్మాండ రూపముగా నిలబెడుతూ ఉన్నది గనుక ఆ ప్రాణశక్తికి సూత్రం పేరు సూత్ర సంజ్ఞకం అక్కడ సూచనా అక్కడ కూడా ఈ రకంగా చెప్తారు ఎక్కడ ఎలా చెప్తారంటే ఉపనిషత్తులలో ఉండే వాక్యములనన్నిటినీ దారము కింద కట్టి ఒక పుష్పమాల తయారు చేసి పరమేశ్వరునికి సమర్పిస్తున్నాము అందుకోసం దేనికి సూత్రములు పేరు అలా చెప్తారు సూత్రశబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే సూచనాత సూత్రం సూచిస్తూ ఉంటుంది సూత్రం మొత్తానికి పాయింట్ అదే శ్రీకృష్ణుడి గీతంలో కూడా సూత్రే మణిగణా ఇవ అన్నాడు ఇదే ఇదే పాయింట్ ఓకే కాబట్టి ఆ ప్రాణశక్తికి సూత్ర సూత్రం అని పేరు అంటే సూత్రం అంటే మరీ దారం అర్థం తీసుకుంటారో మీరని అప్పుడప్పుడు సూత్రాత్మ అని అంటూ ఉంటారు కాబట్టి ఈ పైన అనే పదం వస్తే మీకు తెలుసుకుంటూ అది ఇప్పుడు మనం ఎవరిచే జు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందు డిందు అని చూసారా ఆ ఈ సకల జగత్తును తన నుండియే సృష్టించి ఈ సకల జగత్తును తన ఎందే నిలబెట్టేటువంటిది ఆ ప్రాణశక్తియే దానికే పౌరాణిక పరిభాషలో బ్రహ్మదేవుడు అని ఏది సూత్రాత్మ అని మనం అంటామో దాన్నే పౌరాణికులు బ్రహ్మదేవుడిగా అన్నారు నిజంగా దట్ ఈస్ ది కనెక్షన్ సో ఆ సంగతి పౌరాణికులకు తెలుస్తుంది పౌరాణికులు బ్రహ్మదేవుడు అంటే వాళ్ళ బ్రహ్మదేవుడు ఇంకో రకంగా మాట్లాడతారు ఈ పౌరాణికులు ఉన్నారు అప్పుడప్పుడు టీవీలో వస్తూ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ చెప్తే వాళ్ళు దీన్ని వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళ ధోరణ వేరే ఉంటుంది సో కాబట్టి సకల జగత్తును నిల ధారయురింప నిలబెట్టుట ధరించుట అంటే నిలబెట్టుట అని అర్థం సకల జగత్తును నిలబెడుతూ ఉండేటువంటిది ఈ ప్రాణశక్తియే సహాతరిశ్వా సో ఆ ప్రాణశక్తికే మాతరిశ్వా అని పేరు ఈ ప్రాణశక్తి గురించి ఇంకా వివరం తెలియాలనుకుంటే బృహదారం త్రీ సెవెన్ టూ అని ఇచ్చారు రిఫరెన్స్ అంటే మూడో అధ్యాయం ఏడవ బ్రాహ్మణంలో రెండవ మంత్రంలో వివరాలు ఇచ్చినారు అని కింద టీకాకారుడు చెప్పాడు మంచిది సో ఆ అది మాతరిశ్వ అంటే అర్థం మాతరిశ్వ సమగ్రమైన అర్థాన్ని భాష్యకారులు ఇచ్చినారు అంటే అర్థం ఇప్పుడు మాతరిశ్వ అంటే ఏమైనట్టు సూత్రాత్మ అన్నట్టు అయింది ఇంకో పేరుతో కూడా వ్యవహరిస్తారు హిరణ్య గర్భ అయితే హిరణ్య గర్భ అన్నప్పుడు జ్ఞానస్వరూపానికి ప్రాధాన్యం ఎక్కువ సూత్రాత్మ అన్నప్పుడు శక్తికి ప్రాధాన్యం ఎక్కువ సూత్రాత్మలో శక్తి యొక్క ప్రాముఖ్యం ఎక్కువ ఇప్పుడు ఆయన పండితుడు బలంగానే ఉన్నాడు అంటే పండితుడు అన్నప్పుడు జ్ఞానానికి ప్రాముఖ్యం బలంగా ఉన్నాడు రిజ్తంగా ఉన్నాడు శక్తికి ప్రాముఖ్యం అలాగా సూత్రాత్మ హిరణ్య గర్భ తత్వం మాతరి అపహ మాతరి దతి తస్మిన్ అపహ అపహ అంటే ఇంకా అపహిష్టపర్జన్యాదీనా జ్వలనదహన ప్రకాశాభివర్షణిలక్షణా దాతీ విభజతి ఇత్య ఇది ఎలా ఉందంటే ఇది దీనికి దృష్టాంతం ఇది ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ ఉంది చూసారా అదేం చేస్తుంది దీపాలని ప్రకాశింపజేస్తుంది ఫ్యానులని తిప్పుతుంది మైకోలని శబ్దం బాగా వచ్చేట్లా చేస్తుంది టీవీలు బొమ్మలు బాగా వచ్చేట్లా చేస్తుంది అదే ఒకే నెట్వర్క్ పవర్ ఇన్ని సందర్భాలలో ఇన్ని కర్మ ఇన్ని కార్యములను చేస్తూ ఆ విధంగా మీకు సిటీనంతనే కూడా నిలబెడుతూ ఉంటుంది నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ సరిగా అదేవిధంగా ఈ హిరణ్య లేదా ఈ సూత్రాత్మ సకల జగత్తును ఓతప్రోత భావంతో వ్యాపించి ఆ జగత్తులో జరిగే కార్యములు ఎన్నైతే ఉన్నాయో పనులు కర్మలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ నిర్వహిస్తూ నిర్వహించడం అంటే ఏమిటి అవన్నీ జరిగేట్లా చేస్తూ వాటి వాటి ఎందుకే వైవి వైవిధ్యము తేడాలను కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి బల్బు దగ్గరకు వచ్చి బల్బును ఫ్యాన్ దగ్గరకు వచ్చి ఫ్యాన్ని కలగాపలనం చేసేస్తుందా చేయదు బల్బుని బల్బులాగే ఫ్యాన్ను ఫ్యాన్ లాగే నిర్వహింపజేస్తూ ఉంటుంది అదేవిధంగా ఆ ప్రాణశక్తి ఉంటుంది పండితుడి కుక్క ఎందున్న ప్రాణశక్తి ఏం చేస్తుంది తెల్లవారు రెండున్నరకు లేచి భోయి భోయ్యని అరిచి ఇట్లాగా తెల్లవారి దాకా అరుస్తూనే ఉండి ఇట్లా చేస్తుంది ఆ ప్రాణశక్తి పండితుడు ఎందు ప్రాణశక్తి ఏం చేస్తుంది ఏదో పాండిత్యాన్ని పాఠం చెప్పి ఇట్లా చేస్తుంది అదే ప్రాణశక్తి వేరు కాదు ఏమన్నా ఆ ప్రాణశక్తి ఇక్కడ ఇలా ఎందుకు చేయాలి అక్కడ ఎందుకు చేయాలంటే ఉపాధిని బట్టి ఉపాధి దృష్టి తప్ప మరొకటేం లేదు సో ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఎందువల్ల అంటే ఆ ప్రాణశక్తి సూర్యుడనే ఉపాధిలో చేరి ప్రకాశింపజేస్తుంది అగ్ని అనే ఉపాధిలో చేరి మండి ఇట్లా చేస్తుంది పర్జన్యుడు అనే ఉపాధిలో చేరి వర్షం కురిసి ఇట్లా చేస్తుంది అదే ప్రాణశక్తి మీకు సమష్టిలో చూసుకుంటే వ్యష్టిలో చూసుకుంటే చేతుల్లోనే ఉపాధిలో చేరి పట్టుకునేట్లాగా కాళ్ళు ఉపాధిలో చేరి నడిచి మనస్సు అనే ఉపాధిలో చేరి సంకల్పించేట్లాగా కన్ను అనే ఉపాధిలో చేరి చూచేట్లాగా చేస్తోంది అదే ప్రాణశక్తి అది వీటికన్నిటికీ కర్మలు అని పేరు ఈ కర్మలనన్నిటినీ నిలబెడుతోంది వేరు వేరుగా కలగాపులగం కాకుండా నిలబెడుతోంది అవును ఈ కర్మలనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అపహ అండ్ అపశబ్దం మీకు తెలుసు ఒకసారి అండి పకారాంత స్త్రీలింగ అప్షబ్ద నీళ్ళు నీరు అనుకో బహువచనం నీళ్ళు నిత్య బహువచనా ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది ఏకవచనం ద్వివచనం ఉండవు ఆపహ అది ప్రథమా విభక్తి అపహ ద్వితీయ విభక్తి అద్భి అద్భ్య అద్భ్య అపా అప్సు అది శబ్దం ఓకే కాబట్టి అపహ అంటే అప్పులను నీళ్లను నీళ్ళని అర్థం కానీ ఇక్కడ నీళ్లు అంటే కర్మ అని అర్థం అపహ కర్మ అని నీళ్ళనే అర్థం ఉన్న పదానికి కర్మ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళనే పద నీళ్ళైతే దాని నుంచి కర్మ అనే అర్థం ఎలా వచ్చింది అంటే ఈ కర్మ చేసే వైదికుడిని చూడండి ఆయన దగ్గర ఏముంటాయి నీళ్లుంటాయి ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి వైదికుడు చెంబు దీనితోటి ఉంటాడు కర్మ ఎలా మొదలు ఆచమనం చేసి కర్మ మొదలు సంకల్పం చేసి కర్మ మొదలు కర్మ ఏమిటి వైదికమైన కర్మ ఇప్పుడు పౌరాణిక కర్మలు వచ్చాక నీళ్ళ యొక్క ప్రాముఖ్యం పువ్వులు తర్వాత ఆభరణాలు ఇవన్నీ వచ్చాయి కానీ వైదికుడికి ఇవేముండవు వైదికుడికి చెంబు నీళ్ళు ఏమండే అగ్నిహోత్రం పెడితే నెయ్యి నెయ్యి కూడా ద్రవద్రవ్యమే ద్రవమే అన్ని ద్రవములు తప్ప ఇంకేమి ఉండవు మోస్ట్లీ మంట రావడం కోసం చెక్కపేళ్ళు తప్ప వైదికుడికి ద్రవద్రవ్యములతోటే ప్రాముఖ్యం సోమర సోమయాగమునందు సోమరసాన్ని హోమం చేస్తారు ఆజ్యమును హోమం చేస్తారు నీళ్లతోటి ఆచమనాధికం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ద్రవద్రవ్య ప్రధానమైనవి కర్మలు కనుక అప్శబ్దము చేత కర్మలు సూచించబడును మంత్రంలో మరి అపహ అపో ఉంది కదా చూడండి ఇప్పుడు అపహ అంటే కర్మలు కర్మలు అంటే ప్రాణులు చేసే చేష్టలే అవి ఎలా అగ్ని చేసే జ్వలనము దహనము ఆదిత్యుడు చేసే ప్రకాశము పర్జన్యుడు చేసే అభివర్షణము మొదలైన కర్మలు వీటినన్నిటినీ దాతి అంటే విభజతి ఇత్య వాటిని వేరువేరుగా ఈ సూత్రాత్మయే నిర్వహిస్తూ ఉన్నాడు ఓకే ధారయతీతి వా ఇప్పుడు దాతి అంటే వేరువేరుగా నిలబెడుతున్నాడు అర్థం చెప్పచ్చు అయితే మీకు వేరువేరుగానే మాట కూడా తీసి పక్కన धा कति सरपड़ा सो आधार परमेश्वर ओप शक्त सकल प्राणुला चेष्ट निर्वहिस्तो निशयानी तैतुदे भेषास्मते इत्यादिश्रुति अस्म भेषा వాతాపవతే గాలి వీచుచున్నది ఎందువల్ల ఈ సూత్రాత్మ అంటే యూనివర్సల్ లైఫ్ కాస్మిక్ లైఫ్ వలన భయపడుతోంది కనుక వీచుతోంది భయపడుతోందంటే దాని అర్థం దాని అదుపాజ్ఞలలో ఉంది అర్థం అది పోయిటిక్ యూసేజ్ అంతే తప్ప భయపడుతో కూర్చున్నాడు వాయుదేవుడిని కాదు సూర్యుడు భయపడు భయపడడం అదుపాజ్ఞలలో ఉండుటయే భయపడుట అనగా ఇప్పుడు ఇంటికి యజమానుడు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తమ తమ పనులను శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన సన్నిధిలో వీళ్ళు డిసిప్లిన్డ్గా ఉంటారు ఆయన పక్కకి పోగానే వీళ్ళు అల్లరి మొదలుపెడతారు అది ఏమిటంటే ఆ సన్నిధికి బలం ఉన్నది అంతే భయమని కానీ భయమన అన్న తప్పు లేదు భీషోదేతి సూర్య సూర్యుడు కూడా ఉదయించి ప్రకాశిస్తున్నాడు భీషాస్మాత్గ్నిశ్చేంద్రశ్చ అగ్ని జ్వలనము దహనము అంటే మండుట ప్రకా మండుట కాల్చుట ఈ రెండు పనులను అగ్ని ఆ రుపాజంలో ఉండే చేస్తున్నాడు ఇంద్రుడు ఇంద్రుడంటే ఫిజికల్ పవర్కి ఇంద్రుడు అని పేరు బలం బలము పృథివీ సూర్యుడు చుట్టూ తిరుగుతోందంటే ఎంత బలం ఉంటుంది మీరు ఆ కుర్చీ చుట్టూ పదిసార్లు తిరగకుండా చూస్తున్నాను నేను ఆయాసం వస్తుంది అలాంటిది పృథ్వీ సూర్యుడు చుట్టూ తిరిగేస్తుంది ఇరవై నాలుగు గంటల అయ్యేప్పటికీ ఓ రౌండ్ వేసి చక్క వస్తుంది గంటల మొత్తానికి ఏదో ఎంత పవరు ఈ బలము ఆ బలానికి దేవతయే ఇంద్రుడు అదొక అర్థం అయితే మీరు దేవేంద్రుడు అని చెప్పినా చెప్పచ్చు ఆ ఇంద్రుడు కూడా ఆ ప్రాణశక్తి యొక్క అధీనంలోనే పనిచేస్తున్నాడు భీషాస్మా మృత్యుర్ధావతి పంచమ ఇది ఆ వరసలో పంచమ ఐదవది మృత్యుది ఆ వరసలో అక్కడ పంచమ శబ్దానికి వేరే అర్థం లేదు ఐదోది ఆ వరసలో నాలుగు దృష్టాంతాలు చెప్పాము ఇప్పుడు ఐదోది చెప్తున్నాం ఏమిటి మృత్యువు డెత్ మృత్యువు కూడా ఇటు నుంచి అటు నుంచి ఇటు మహావేగంగా పరిగెత్తేస్తున్నాడు చాలా వేగంగా పరిగెత్తాలి ఎందుకంటే ఇక్కడ ఒకటి ప్రాణం పోతుంది అక్కడ ఇంకొకటి ప్రాణం పోతుంది ఆ మృత్యు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి వెళుతూ ఉంటుంది కాబట్టి ఆ మృత్యుదేవత రూపంగా కూడా ఆ ప్రాణశక్తియే గలదు అది ఈ విధంగా ఆ ప్రాణశక్తి యొక్క సర్వవ్యాపకమైనటువంటి కర్మలను నిర్వహించే సామర్థ్యమును ఆ వర్ణించి ఉన్నది అభిప్రాయం ఏమిటంటే సర్వాహి కార్యకరణ విక్రియా నిత్య చైతన్యాత్మస్వరూపే సర్వాస్పద భూ సత్యవభవంతిర్థ ఇంతవరకు మీకు బ్రహ్మాండంలో ఉండే ఆ ప్రాణశక్తిని చెప్పి ఇప్పుడు పిండాండంలో ఉండే విధంగా చెప్తున్నారు మీరు చూడండి బయట ఈ ప్రాణశక్తి యొక్క రూపములన్నీ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండబట్టే మీరు దేహంలో చూసుకున్నా కూడా అదే విధంగా కార్యకరణ విక్రియా సర్వాండే తత్పిండా బ్రహ్మాండంలో పరమాత్మ ఉంటూ ఉండగా ఈ సకల సకల ప్రాణుల యొక్క చేష్టలు ఘటిల్లుచున్నవి అది బ్రహ్మాండం ఇక పెళ్ళల్లోకి వస్తే అదే పరమాత్మ ఇక్కడ ఆత్మచైతన్యస్వరూపమై ఉంటుండగా నిత్య చైతన్య ఆత్మస్వరూపే సత్యవ ఆత్మచైతన్యస్వరూపము ఉంటుండగా మాత్రమే ఆ సన్నిధి మాత్రమే కార్యకరణాది విక్రియాణ విక్రియా సర్వాంటే దేహము దేహంలో వచ్చే ఇప్పుడు దేహములో వికారాలు వస్తూ ఉంటాయి ఇలాగా వర్ధతే పరిలభతే అపక్షీయతే ఇలాగంటే వికారాలు ఏవో వస్తూ ఉంటాయి ఈ దేహంలో వికారాలు వస్తాయి చూడండి ఎన్ని మార్పులు వచ్చేస్తాయి దేహంలో ఆ మనిషే ఈ మనిషి అని ఉన్న జనరల్ ఫీచర్స్ని బట్టి మనిషిలో మార్పులు వచ్చేస్తాయి ఇప్పుడు లావి మీరు ఈ మంచిగా లావెక్కారండి అంట లేకపోతే సన్నబడ్డారండి అంట వికారాలు వచ్చేస్తుంటాయి ఈ వికారములనన్నిటినీ నిలబెట్టేటువంటిది ఏది ఆ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఇన్ని పనులు చేస్తోంది కన్ను చూసేట్లా చెవులు వినేట్లా చేస్తుంది ఇదంతా చేయగలుగుతోంది అంటే ఆ నిత్య చైతన్యాత్మస్వరూపము ఉండబట్టియే ఈ ప్రాణశక్తి ఈ దేహములందు ఇంద్రియములందు ఇన్ని వికారములను నిర్వహిస్తూ ఉన్నది అదేవిధంగా ఆ పరమాత్మ ఉండబట్టియే ఆ సూత్రాత్మ కాస్మిక్ లైఫ్ ఈ బ్రహ్మాండము నందు ఇన్ని చేష్టలను నిర్వహిస్తూ ఉన్నది సరిపడిందండి అయితే అంచేతనే సర్వాస్పద భూతే ఎలా అయితే బ్రహ్మాండంలో అగ్ని ఆదిత్యుడు వాయువు మొదలైన ఈ శక్తులన్నిటికీ ఒకే ఒక ఆశ్రయము ఆ సూత్ర ఆత్మగలదడో లేకపోతే పరమాత్మ సూత్రాత్మ పరమాత్మయందు ఆశ్రయమును కలిగి ఉంటుంది పరమాత్మయందు ఆశ్రయమును కలిగి ఉన్నవో ఈ సర్వము అదేవిధంగా ఇక్కడ కూడా కార్యకరణ వికారములన్నీ కూడా ఆ నిత్య చైతన్యాత్మస్వరూపమునందు మాత్రమే మనుగడను కలిగి ఉన్నవి బ్రహ్మాండే తత్పిండా तदूरे तिका इन घटना मंत्रो अनेजदेक अ అది కదలిక లేది కానీ తస్మిన్నపో మాతరిశ్వా దాది ఈ కదలికలన్నిటినీ అదే నిలబెడుతూ ఉన్నది అని చెప్పారు అక్కడ చెప్పిందే మళ్ళీ చెప్తున్నట్టు మొదలవుతుంది తదేజ్జతి తన్నైజతి ఇప్పుడు అనేజత్కిను నా ఏజ్జతికి తేడా ఉంది ఏమీ తేడా లేదు ఇప్పుడు నా ఏజ్జతి అంటే లట్ వర్తమానకాలం అనేజత్ అంటే అర్థం నా అలాగా ఉన్నది అనేజత్ ఆ శత్రు ప్రచయం ఉన్నది ఏజురు కంపనే ఏజ్ మిగులుతుంది అత్ ఏరుస్తాయి ఏజత్ అవుతుంది శత్రు ప్రచయం కూడా వర్తమానాలట్లో వచ్చే ప్రచయం అది ఇంక తేడా ఏం లేదు కాబట్టి అనేజత్ అంటే అర్థం ఎంతో నైజతి అంటే కూడా అర్థం అంతే ఎందుకంటే ఈ పాడిన పాట పాడుతున్నారు అని ఓ శంకలుగుతుంది దాని మీద శంకర్ లవతారికలు చెప్తున్నారు మంచి పాయింట్ అది మంత్రాం జామితాస్తి జామిత అంటే ఒక దోషం అది మీమాంసకుడు ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు పునరుక్తి దోషము అని అర్థం జామిత అంటే పునరుక్తి దోషము చెప్పిందే చెప్పుట ఎప్పుడు కూడా చెప్పిందే చెప్తూ అంటే విసు కనిపిస్తుంది కాబట్టి ఈ చెప్పిన మాట మళ్ళీ చెప్పకండి కొత్తది ఏదన్నా చెప్పండి అని అనుకోవడం సహజం అలాగే ఇక్కడ అనేజత్ అది చెప్పి మళ్ళీ నైజ్ జీ చెప్పిందని చెప్తున్నారు కొత్త ఏమీ లేదు దాంట్లో అందుకే ప్రత్యయాలు మారిస్తే విషయం మారదు అవే అర్థంలో ప్రత్యయాలు కొత్త అర్థం కూడా కాదు కాబట్టి జామిత అనే దోషము వచ్చిందా అంటే శంకరులు అంటున్నారు మంత్రాలకి జామిత అనే దోషము ఉండదు అది రూల్ అది నా మంత్రాం జాబితా అస్తి అంచైతే మీరు విష్ణు సూక్తమనుంది నా పుస్తకం కూడా ఉంది విష్ణు సూక్తం అండ్లో మంత్రాలు ఉంటాయి ఓ ఐదు పేరాలు ఉంటాయి ఐదు పేరాలు ఉంటాయి ఐదు పేరాలలో విషయం ఒక్కటే కొత్త ఉండదు అది పాఠం చెప్పేప్పుడు ఏమీ కొత్త ఉండదు అదే రిపీట్ అవుతుంది త్రీని పద విచక్రమే విష్ణుర్దేవా విష్ణుర్ గోపా అద ఆభ్య త్రీని పదా విచక్రమే మళ్ళీ ఎప్పటికక్కడికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా మళ్ళీ త్రీని విచక్రమే మూడు మూడు అడుగులు వేయుట సూర్యుడి గురించి సో ఈ విధంగా మంత్రాల్లో జామిత అనేది ఉండాలి అలాగే మీరు శ్రీ సూక్తం తీసుకుంటే ఆరంభంలో ఎ్యాం హిరణ్యం విందేయంగా పురుషానహం చిత్త జగన్ ఎ్యాం హిరణ్యం దాస్యోశ్వాను విందేయం పురుషానహం అక్కడికి అక్కడే మళ్ళీ రిపిటేషన్ ఇక్కడ ఇష్ట మళ్ళీ అక్కడ ఈ ఈ పునరుక్తి అనేది దోషం కాదా అంటే మంత్రాల్లో దోషం కాదన్నారు ఇంకో చోట ఇంకో చోట దోషం అయితే అవచ్చు కావచ్చు ఎందుకంటే మంత్ర తల్లి పిల్లవాడిని పాలు అడిగినప్పుడు రెండు సార్లు అడగచ్చు మూడు సార్లు అడగచ్చు నాలుగు సార్లు అడగచ్చు కాబట్టి మంత్రాలకి దోషం లేదని చెప్పారు నా మంత్రాన ఏం మీనింగ్ వచ్చేస్తుంది ఏం మీనింగ్ అయిన రాదు శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు అంచేతనే మీనింగు ఎంతో శబ్దం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏం మీనింగేం వచ్చేదో అదే మీనింగ్ వస్తూ ఉంటుంది అంచేత మంత్రములకు జామితాదోషము లేదు అదొక రూలు ఇతి కా అంచేతనే అదే అంటున్నారు అంటే ఇతి ఈ కారణంగా పూర్వమంత్రోక్తమప్యర్థం పునరాహ గడజన మంత్రంలో చెప్పిన విషయమునే మళ్లీ శృతి చెప్తోంది తదేజతి తన్నైజతి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ